అనంత కరుణామయుడు అపారృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఓ ప్రవక్త మహోన్నతుడైన నీ ప్రభు నామాన్ని కునియాడు ఆయన విశ్వాన్ని సృష్టించాడు సమమైన తూకాన్ని నెలకొల్పాడు జాతకం నిర్ణయించాడు ఆపై మార్గాన్ని చూపించాడు వృక్షజాతులను పుట్టించాడు తిరిగి వాటిని నల్లని చెత్తా చెదారంగా మార్చాడు إلا ما شاء الله إنه يعلم الجهر وما خفا من منن تصديق استام ا تروا تا نیو مرچبو الله کوрина دانی نی tappa aynaku bahirangamaina vi telusu gopyamaina vi telusu o anu yassirukani liyassara فَذَكِّرْ سَيَذَّكَّرُ يَخْشَى وَيَتَجَنَّبُهَا الْأَشْقَى الَّذِي النَّارَ ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا మేము నీకు సులభమైన మార్గంలో ఉండే సౌకర్యాన్ని కనుకజేస్తున్నాము కనుక నీవు హితబోధ చేస్తూ ఉండు హితబోధ గనక లాభదాయకమైతే దేవునికి భయపడేవాడు హితబోధను స్వీకరిస్తాడు దానిని పెడచివిని పెట్టేవాడే పరమ దౌర్భాగ్యుడు అతడు ఘోరమైన అగ్నిలో పడతాడు ఇక అందులో అతడు చావడు బ్రతకడు పరిశుద్ధతను పాటించి తన ప్రభు నామాన్ని స్మరించి ఆ తరువాత నమాజు చేసిన వాడు తప్పక సాఫల్యం పొందుతాడు కాని जीता प्राधा वास्तवा परलोक जीवे मेल शाश्वतमीनू विषयमे पूर्व व्रंथाल इब्रा मूसालतरी ग्रंथाल